ఎందుకంటే ఇప్పుడు రాజుగారు మీ చేతికి బంగారం ఇచ్చారనుకోండి సంతోషించి బంగారం ఇస్తే అది ఉత్పత్తి బంగారం ఉచ్చి బంగారం అది అసలైన బంగారం కాదంటే అది రాజుగారికి అవమానం అదేవిధంగా సుఖదుచ్చిన వాడు దేవుడు కనుక ఆ సుఖదు స్వప్నంలో ఉన్న సుఖదులు దేవుడే ఇచ్చాడు కనుక అది మిథ్యా అన్నానికి వీలు లేదు సిద్ధాంతం కాబట్టి స్వప్నం సత్యం దేవుబోళ ఇది ఆధునిక కాలంలో చాలా ప్రచారంలో ఉన్న సిద్ధాంతాన్ని ఇప్పుడు దీన్ని ఖండిస్తే చాలామంది కష్టాలు కలుగుతాయి చాలామంది కోపాలు వస్తాయి దీన్ని ఖండించకూడదు ఎందుకంటే వాళ్ళు స్వప్నం బేసిస్ మీద డెవలప్ చేసుకుంటారన్నమాట నాకు స్వప్నం వచ్చింది దేవుడి కల్లో కనపడ్డాంట దేవుడికి కల్లో కనపడితే మిత్యవుతుంది అంటే ఆ మిత్యనే బేసిస్ మీద నిలబెట్టు ఈ జాగ్రత్త ఎక్కువ సత్యం అన్నట్టుగా మాట్లాడారు కూడా చాలా కల్లోలితమైన వ్యవస్థ కాబట్టి అలాంటి దృష్టి కాదు కార్యకారణ భావము మిథ్య తెలిసినో కార్యకారణ భావ రుజుసత్వానికి కార్యకారణ భావము లేదు స్వప్నంలో ఓ పిల్లవాడు పడుతాడు వారికి ఇప్పుడు జాతి గోత్రం కులం ఇవన్నీ మొదలు పెడతారా కాబట్టి కార్యకారణతయా అభావ లేదు అంటే కార్యకారణ భావము అసద్రూపము అంటే ఇక్కడ టీకాకారులు బాగా రాశాడు కనుక విజ్ఞానము ఆ తెలివి కారణమని ఆ తెలివి ఎందు భాష భాషించే ఆభాసలు కార్యములని ఆ విధంగా విజ్ఞానానికి ఆభాషలకి మధ్యన కార్యకారణ సంబంధము ఇందులో మీకు దుఃఖం కలిగింది ఈ దుఃఖాన్ని ఎవరు ప్రకాశింపజేశారు విజ్ఞానం ప్రకాశింపజేసింది కాబట్టి విజ్ఞానం కారణం దుఃఖం కార్యం అలాగా వద్దు విజ్ఞానానికి ఆభాషకి మధ్యలో కార్యకారణ సంబంధము లేదు మీరు జాగ్రత్తగా ఆలోచించాల్సి ఉంటుంది ఇప్పుడు సినిమా తెర మీద బొమ్మలు కనపడుతున్నాయి ఈ బొమ్మలు కార్యము కనపడుతున్నాయంటే కార్యం కదా కారణం ఏమిటి ప్రకాశము కారణము అని మీరు చెప్తారు స్థూలంగా కానీ మీరు ప్రకాశం వైపు నుంచి ఆలోచించి చూడండి ప్రకాశము బొమ్మలను కలిగిస్తోందా అబ్బే అదేం కలిగించట్లేదు నిశాగ్నత్ మహారాజు బాగా చెప్పారు ఇప్పుడు నెక్లెస్ కార్యము గోల్డ్ కారణము నువ్వు అంటావు నువ్వు పెట్టిందది కార్యము గోల్డ్ కారణము అనే కారణకార్య భావాన్ని నువ్వు పెట్టావు తప్ప నువ్వెప్పుడైనా గోల్డ్ తరఫు నుంచి ఆలోచించు పర్ సెకండ్ పర్ మినిట్ నువ్వు గోల్డ్ అనుకో నువ్వు గోల్డ్ అనుకుని చెప్పు నన్ను చెప్పమంటే నేను ఏమని చెప్తానంటే గోల్డ్ అనుకుని చెప్తున్నాను ఏమనంటే నెక్లెస్సా అదేమిటి నేను నెక్లెస్ని సృష్టించానా అబ్బే నాకు అలాగే ఏమీ నేను నేనుగా ఉన్నాననే నాకు అనుభవంలో ఉంది తప్ప నేను నెక్లెస్ని సృష్టించాననే అనుభవం నాకేం లేదు అని చెప్తుంది గోల్డ్ కాబట్టి కార్యకారణ భావము అది మానవుని మస్తిష్కం చేత కల్పించబడిందే తప్ప వాస్తవం కాదు కాబట్టి ఆత్మ చైతన్యము కారణము దాని ఎందు భాషించే ఆభాసమైన కార్యములు అనేటువంటి సిద్ధాంతం కూడా సరికాదు ఎందుకంటే యత తే సదైవ అచింత్యా ఎందుకంటే తే అంటే ఆభాసం సదైవ అంటే అన్ని కాలములందు అచింత్యా అంటే ఉన్నవి అని సు సుస్పష్టంగా అచింత్యా అంటే అనిర్వచనీయా సుస్పష్టంగా ఇదిగో ఇది ఉన్నది అని నిర్వచించటకు శక్యము కాని ఇప్పుడు అప్పాలని చేస్తారు అప్పాలు అప్పాలు అవి ఏమిటో తెలుసా మీకు అంటే అర్థం ఏమిటి అవి చింత్యము మీరు నిర్వచించగలుగుతారు మీకు తెలుస్తుంది యు నో వాట్ ఇట్ ఈజ్ వాట్ ఇట్ బ్లెస్డ్ థింగ్ ఈజ్ యు నో ఇట్ మడత అప్పాలు ఇప్పుడు దాని గురించి మీరు నిర్వచించండి ఎలా నిర్వచిస్తారు ఆకాశ పుష్పము ఓ పువ్వు కోసుకొచ్చానండి నేను ఆకాశం నుంచి కోస తుంపుకొచ్చాను అక్కడ చెట్టు నుంచి తుంపుకొచ్చానంటే మీరు ఊహించగలుగుతారు ఆకాశం నుంచి తుంపుకొచ్చాను చెప్పండి ఏమిటో ఆ పువ్వు ఏమిటో ఎలా చెప్పండి అనే వచ్చాయి అలాగే శుద్ధమైన ఎరుక నిద్ర లేచాను తెలివి ప్రకాశిస్తోంది ఆ తెలివిలో మానము అవమానము సుఖము దుఃఖము ఇవన్నీ భాషిస్తున్నాయి ఇవి ఎలా భాషిస్తున్నాయి ఎందుకు భాషిస్తున్నాయి అంటే అవి ఏమని చెప్తారు దానికి రజ్జు సర్పానికి పుట్టి పూర్వోత్తరాలను మీరు ఏం వ్యాఖ్యానం చేయగలుగుతారు ఏమీ వ్యాఖ్యానం చేయలేరు అది అచింత్యమే అంటే అనిర్వచనీయము అవి కూడా అనిర్వచనీయమే అనిర్వచనీయత్వం రెండు రకాలు రెండు రకాలు కాదు మూడు రకాలు కూడా పైగా అనిర్వచనీయత్వం ఒకటి వాక్కుకి మనస్సుకి అతీతమైనది కనుక అనిర్వచనీయము ఎందుకంటే మీరు నిర్వచించాలంటే వాక్కుతో కానీ మనస్సుతో కానీ నిర్వచించాలి తత్వము వాక్కుకి మనస్సుకి అతీతమైనది కాబట్టి అనిర్వచనీయము తర్వాత ఇందండి ఉన్నట్టుగా కనబడుతుంది కానీ వాస్తవంగా లేనే లేదు అలా ఎందుకు కనబడుతోంది ఎలా కనపడుతోందని దాన్ని నిర్ధారించటం సంభవమే కాదు అనిర్వచనీయము మిథ్య మిథ్య అనిర్వచనీయము రెండు మూడవది ప్రేమ తీపి మొదలైనటువంటి కొన్ని అనుభవాలు ఉంటాయి అవి అనుభవైక వేద్యములే తప్ప నిర్వచనీయములు కావు లడ్డు ఎలా ఉంటుంది తీయగా ఉంటుంది తీయగా ఉంటుందంటే ఎలా ఉంటుంది ఇప్పుడు చెప్పండి మీరు లడ్డు ఎలా ఉంటుంది అంటే చెప్పచ్చు తీయగా ఉంటుంది అని నిర్వచించవచ్చు తీయనా అంటే ఎలా ఉంటుంది నిర్వచించండి నిర్వచించండి అటువంటి అనిర్వచనీయము కాబట్టి ఇక్కడ ఇది సద్రూపంగా కానీ అసద్రూపంగా కానీ నిర్ధారించుటకు వీలు లేదు ఇది లేదు తుచ్చము అందామంటే ఉన్నట్టుగా కనపడుతుంది ఉంది అందామంటే అది యథార్థం కాదు ఆ విధంగా దానికి అనిర్వచనీయత్వాన్ని అంగీకరించారు అచింత్యా అంటే అనిర్వచనీయా అంటే బుద్ధితో ఇదవిధంగా ప్రమాణబద్ధంగా యుక్తియుక్తంగా దానిని మీరు సంభవము కాదు అధ్యతనే రజ్జు సర్పాన్ని గురించి విక్వ శంకరులు అధ్యాస భాష్యంలో కాదు యుక్తి కాదు కేవలము అనుభవ సిద్ధమే అభాసలన్నీ అలాగే ఉంటాయి అనుభవ సిద్ధము అంటే అనుభవానికి వచ్చింది అలా కనపడిందయా అలా కనపడడానికి తగినంత యుక్తి లేదు ప్రమాణము లేదు దానికి కనపడింది అనేది వచ్చింది భాష్యం కార్యకారణతాభావా జన్యజనకత్వానుపత్తే అంటే కార్యకారణ భావము లేదు అంటే అర్థము జన్యజనక భావము సంభవము కాదు జన్య అంటే పుట్టినది జనక అంటే పుట్టించినది అదే కదా జన్య అంటే కార్యం జనక అంటే కారణం జనకుడు పుత్రుడు కూడా ఇడికే మనం కల్పించుకున్నటువంటి సంబంధాలే తప్ప అంచేతనే ఏమవుతుందంటే వీడు తండ్రి అంటాడు ఇది తండ్రి తండ్రిని ఎంతకాలం పట్టు కూర్చుంటాడు ఇకే తండ్రి తండ్రి అని తండ్రి సో వాడు చిన్న పిల్లవాడుగా ఉన్నప్పుడు వాళ్ళు ఒళ్ళోకు తరుగుతుని అలా పట్టుకుని ఇలా దగ్గరకి హక్కుని ఏదోదో జ ముద్దు పెట్టుకుని ముద్దాడి ఏదో చేస్తారు రెండేళ్ళు మూడేళ్ళు నాలుగేళ్ళు అదో చేస్తారు ఆ తర్వాత ఏం చేస్తారు పడిపోతాడు మళ్ళీ దాన్ని పోతాడు పక్షులు వెళ్ళిపోవు రెక్కలు వచ్చిన పక్షులు వెళ్ళిపోతాయి మనమే మనుషుల ఇలా పట్టుకు వెళ్ళాడు వాడుకు వెళ్ళిపోతాడు స్కూల్కి వెళ్ళిపోతాడు స్కూల్కి వెళ్ళిపోయినప్పుడు తల్లి దగ్గర ఎంతసేపు ఉంటాడు రోజులు ఇరవై నాలుగు ఉంటాడు ఒకప్పుడు ఇరవై నాలుగు గంటలలో ఇంచు ఎక్కువ కాలం తల్లి దగ్గర ఉండేవాడు స్కూల్కి వెళ్ళిపోతున్నాడు ఇంక ఇప్పుడు ఎంతకాలం ఉంటాడు రెండు గంటలు మూడు నాలుగు గంటలో హై స్కూల్ ఇంటర్మీడియట్లో జారి ఎంసెట్కి కోచింగ్ తీసుకుంటున్నాడు అనుకోండి రామయ్య గారి కోచింగ్లో సుబ్బయ్య గారి కోచింగ్లో తీసుకుంటున్నాడు అనుకోండి సపోజ్ ఎంతసేపు ఉంటాడు రాత్రి తెల్లవారు సంవత్సరం నాలుగు గంటలకు వెళ్ళిపోతాడు రాత్రి పదింటికి కనపడతాడు ఆ మధ్య టైంలో కొడుకుని నిద్రపోతాడు వాళ్ళు నిద్రపోతుంటే ఒకసారి చూసి ఉన్నది వచ్చి అయిపోయి ఆ తర్వాత ఖర్గపూర్లోనో ఎక్కడో ఐఐటీలో జాయిన్ అవుతాడు ఏం కనపడతాడు ఆ తర్వాత అవి కాదు ఊరికే ఫోన్లు ఇవన్నీ ఇప్పుడు వచ్చాయి ఫోన్ ఇప్పుడు వచ్చిందండి ఒకప్పుడు ఫోన్ ఉండింది కాదు మొత్తం అల్వాల్ మొత్తంలో నాకు తెలుసు ఒక ఆయన దీని ఫోన్ ఆయన ఎప్పుడైనా కావాలంటే వచ్చి ఫోన్ చేసుకోవడం వేస్తారు నా ఆయన పదహారు రోజుల్లో ఎప్పుడైనా కావాలంటే ఫోన్ చేసుకోవడం వేస్తారు నేను రాత్రికి కానీ ఖాళీగా ఉండదని ఏదో పొగలు ఉంటావా ఏదో హడాల్కి కదా రాత్రి తొమ్మిదింటికి వెళ్ళివండి ఆయన అదే మెస్టర్ వచ్చే ప్రాణి నా కోసం ఆ ఫోన్ అప్ప చెప్తే ఆ ఫోన్ అరగంట సేపు ట్రై చేస్తే దుర్గుండు దొరకం ఫోనే ఫోన్ ఏం చేస్తాం ఈ మధ్యన వచ్చే ఫోన్ కాబట్టి ఏదో సంబంధం ఉందని ఆ ఇమేజ్ పెట్టుకోవడమే తప్ప ఇమేజ్ తప్ప ఆభాస తప్ప అక్కడ వేరే ఏమీ లేదంటే ఈ ఆభాసతోటి వీళ్ళు దుఃఖిస్తూ ఉంటారు ఈ ఆభాష దుఃఖహేతులు తప్ప కాబట్టి ప్రాక్టికల్గా ఏదో వాళ్ళకు కావాల్సింది మనం ఇవ్వడం మనకు కావాల్సిన సర్వీస్ వాళ్ళు ఏదైనా చేయడం తప్పేం కాదు షుడ్ బిదే బట్ ఈ కార్యకారణ భావము జన్యజనక భావము ఇదంతా కూడా యథార్థమని అనుకోవటము అది సంసారం అది సంసారం స్థిక్గా ఉన్నవాళ్ళు వాడు దుఃఖ భాగ్యం లేకపోతారు అది స్థిక్గా ఉండకూడదు ఏదో అలా అంటి ముట్టినట్టు నిర్లేప నిర్లిప్తంగా ఉండడం అభ్యాసం చేసుకోవాలి పద్మపత్రం ఇవాం భస అన్నాడు శ్రీకృష్ణుడు అన్ని పనులు చేయవయ్యా నువ్వు ఏ పని మానద్దు బ్రహ్మణ్య ఆధాయ కర్మాణి సంగం తక్కువ కరోతీయ చేయి ఏ పని నువ్వు మానద్దు కొడుక్కి ఏదైనా ఆస్తి ఇవాళ అయ్యి ఏది ఇవ్వాలా అది ఇవి ఏదైనా పని చేసి పెట్టుకుని పని చేసి కానీ పద్మపత్రం ఇవాం మనం ప్రాక్టికల్ గా అనుభవించడం కోసమే చెప్తాం ఇవన్నీ కూడా జన్యజనక భావాన్ని నేను యుక్తియుక్తంగా నిలబెడతాను అని అనుకుంటే అది భ్రాంతి జన్యజనక భావత్వ అనుకొట్టే అభావూపత్వా అచింత్యాస్తే యత సదైవ ఎం చేతంటే సదైవ అన్ని కాలముల ఎందు భూత వర్తమాన భవిష్యత్ కాలములన్నింటి ఎందు కూడా ఈ జాత్యాది ఆభాషలు ఉన్నాయే నేను పుట్టాను పరాకులు పుట్టాను అని మొదలయ్యేటువంటి ఆభాషలు ఇవి అచింత్యములే అంటే బుద్ధితోటి మీరు రేషనలైజ్ చేయదగినవి కావు ఎందువల్లండి అభావ రూపం ఇవి లేవో అభావ రూపము అక్కడ వాస్తవంగా లేవు వంధ్యాపుత్రుడు పొడలంతా ఒడ్డంతా వెయిట్ ఎంత ఏ వటో వంజ్యాపుత్రుడు పొడలంతా ఒడ్డంత వాడు ఏ కులం వాడు ఏ ప్రాంతం వాడు వటంది కాదు వంజ్యాపుత్రుడు లేదండి అక్కడ అభావరూపం కనుక అచింత అసత్సూ ఇక్కడ సంధి సంధి గమనించాలి రుజ్వాద్యాభాసూ కలిగి పంపుతారు అది అసత్స్ మృజ్వాద్యాసేషు ఋజ్వాది బుద్ధిర్దృష్ట అలాతమాత్రే అలాత వివేకం బాగా ఉండాలి అలాతంలో అలాత మాత్రే ఋజ్వాద్యాభాసేషు అసత్సు ఇప్పుడు ఎలాతో ఉన్నది పీ టూ కనపడుతోంది ఎవరన్నాయి ఈ పీ టూ అన్నవి అవి అసత్సు అక్కడ పీ లేదు టూ లేదు ఉండి కనపడుతోందా పీ ఉండి కనపడుతోందా పీ టూ ఉండి కనపడుతుందా అబ్బే అసత్సు రుజ్వాది ఆభాషేసు అసత్సు లేనటువంటి రుజువు మొదలైన ఆభాసుల ఎందు రుజ్వాది బుద్ధిర్దృష్ట ఇది రుజువు ఇది వక్రము అనేటువంటి కాగ్నేషన్ ఉందా లేదా యు ఆర్క్ ఆర్గనైజింగ్ లైక్ ఇది పీ ఇది టూ అని యుక్ ఆర్గనైజింగ్ ఇస్తే రేపు పీ సిటింగ్ దే ఇస్తే రేపు టూ సిటింగ్ దే చూపించండి ఎక్కడ ఉన్నాయో పీ టూ చూపించండి వేరే అంటే ఇలా చిప్పుటే ఉన్నాయి చిక్కుతే ఉన్నాయా ఉన్నాయా కనపడ్డాయా ఉంటే పికప్ చేయండి ఇలా ఇలా ఇక్కడ పీ ఒకడు టూ ఒకడు లాగండి అలాగే ఇక్కడ మీరు దిక్కుతూ ఉంటాను మీరు అందరూ చెరో పీ చెరో టూ తీసుకోండి ఏం లేవండి అక్కడ అసత్స్ లేవు అయినా కూడా వివాది బుద్ధి ఈ కాంబినేషన్ ఆఫ్ నిద్యు అండ్ వక్ర అట్సెట్రా దృష్ట అనుభవానికి వస్తుంది అలా అలాగే కొడుకు కూతురు నాలుగుడు మేనలుడు ఇవే వాస్తవం ఏం కావాలి అదంతా వాస్తవం అనుకున్నారా ఏమి దేర్ ఇస్ నో రియాలిటీ టు ఆల్ ఆఫ్ ఇట్ తేమ జాత్యాదిషు జాతి మొదలైనవి జాతంటే పుట్టుక జాతంటే మరొకటి అనుకున్నాయి జాతి అంటే పుట్టుక అజాతవాదం కదా పుట్టుకతో ఆరంభం పుట్టుక మొదలైనవి వాస్తవంగా ఏమీ లేవు ఏవో పుట్టడం ఏమిటి ఇంకెట్ల లేదు ఉడిగా అలా సంసారం అంటే అలాగే ఉంటుంది సినిమా రెండు గంటల సినిమా ఉంటుంది రెండు గంటల సినిమాకి యాభై ఏళ్ళ జీవితానికి తేడా ఏమీ లేదు మీకు ఏమనుకుంటుందంటే రెండు గంటల సినిమా సత్యం కాదు యాభై ఏళ్ళ జీవితం సత్యం అనుకుంటుంది ఏమన్నా మీకు ఒక మాట చెప్తున్నా రెండు గంటల సినిమాకి యాభై ఏళ్ళ జీవితానికి తేడా కనుక ఉండి వాస్తవమైన తేడా ఉండే పక్షంలో రెండు గంటల సినిమా తీయడం సంభవం కాదు దట్ యు ఆర్ ఏబుల్ టు ప్రొడ్యూస్ ఏ పిక్చర్ అండ్ షో ఇట్ దే అండ్ మేక్ ఇట్ అపియర్ రియల్ యాస్ డో ఇట్ ఈస్ దే దట్ ప్రూఫ్స్ దట్ యువర్ లైఫ్ ఈజ్ నో మోర్ దాన్ ఏ మూవీ దట్ ఈస్ ది ప్రూఫింగ్ అంతకంటే వేరే ప్రూఫ్ అయ్యర్లా మ్యాథమెటికల్గా చెప్పాలంటే దట్ ఈస్ ది ప్రూఫ్ కాబట్టి There నో సచ్ థింగ్ జాత్యాదిషు అసత్వేవా జాతి మొదలైనవి సుతరాము లేనే లేవు లేకున్నా కూడా అలా తనలో రుజువక్రాదులు లేకున్నా ఎలా కనబడుతున్నాయో అలాగే జాత్యాదులు విజ్ఞానంలో లేకున్నా అలా కనబడుతున్నాయి అంచేతనే మాయా అన్నారు శంకరుడు మాయా అంటే రైతులు ఏమంటారు అది ఆయన అస్తమాను మాయా మాయా అంటాడు అరే మాయా మాయా అంటాడంటే శ్రీ వివేకానంద స్వామి చెప్పాడు మాయా ఇజ్ నాట్ ఎ స్పెక్యులేటివ్ ఫిలాసఫీ మాయా ఇస్ ది ప్రాక్టికల్ లైఫ్ అన్నాడు నువ్వు తెల్లవారు లేస్తే నువ్వు అనుభవాంచేదంతా కూడా మాయే మాయనే మాట లేకపోతే అసలు మానవ జీవితాన్ని వ్యాఖ్యానం చేయడమే సంభవం కాదు ఇది ఏ ప్రాక్టికల్ థింగ్ ఇది నాట్ స్పెక్యులేటివ్ ఫిలాసాఫికల్ కాన్సెప్ట్ అనే స్వామి ఆనంద బాగా స్టేట్మెంట్ ఆఫ్ ఫ్యాక్ట్ మాయా ఇస్ ది స్టేట్మెంట్ ఆఫ్ ఫ్యాక్ట్ ఇది నాట్ సంస్ ఆరం చేయని ఫిలాసఫీ అనేది కాదు అని అంటారు కాబట్టి ఈ జాత్యాది ఆభాసలు వాస్తవంగా లేవండి లేకున్నా విజ్ఞానమాత్రే జాత్యాది బుద్ధి అక్కడ ఉన్నది విజ్ఞానం మొటికే విజ్ఞానం తప్ప ఇంకేమీ లేదు విజ్ఞాన మాత్రే ఇంకా ఇప్పుడు ఈ అవాతంలో పీ టూ ఉందనుకోండి ఇప్పుడు ఇలా చిత్రం పీ టూ కనపడింది ఆ జ్యోతియందు పీ టూ అనేవి ఆ జ్యోతియందు వాస్తవంగా దాంట్లో దూరి దాంట్లో ప్రవేశించి ఉన్నాయండి లేవు పీ టూ అనే వాటి యొక్క సంస్పర్శ టచ్ కాంటాక్ట్ జ్యోతిలో ఉందా లేదు అదేవిధంగా విజ్ఞానంలో ఈ జాత్యాది ఆభాసాలు వాస్తవంగా లేకున్నా కూడా ఉన్నట్టుగా కనపడుతున్నాయి అక్కడ ఉన్నది జ్యోతి మాత్రమే అదేవిధంగా విజ్ఞానం మాత్రమే ఉన్నది మరేమీ లేదు విజ్ఞానం మాత్రే జాత్యాది బుద్ధి కాగ్నిషన్ ఇప్పుడు పీ కాగ్నిషన్ టూ కాగ్నిషన్ ఉంది ఈ పీ కాగ్నిషన్ ఈజ్ దే పీ ఈజ్ నాట్ దే టూ కాగ్నేషన్ ఈజ్ దే టూ ఈజ్ నాట్ దే అదేవిధంగా జాత్యాది బుద్ధి ఈజ్ దే విజ్ఞానంలో జాత్యాది వాస్తవంగా లేవు అసలు నిజానికి అసత్స్వేవ లేకుండానే లేకున్నప్పటికీ జాత్యాది బుద్ధి దృష్ట జాతి మొదలైన జాత్యాదులన్నీ కూడా అనుభవానికి వస్తున్నాయి మన అనుభవం అంత కల్తీ అనుభవం అంత కలుషితమైన అనుభవం పూర్తిగా నిఖ్యారూపమైన అనుభవము ఏమిటండి దీని సారమేమిటి ఈ అలాప దృష్టాంతం యొక్క సారమేమిటి అంటే మృషైవేతి సముదాయాథ మొత్తం మూడు నాలుగు శ్లోకాల్లో చెప్పింది ఈ సముదాయం నాలుగు మూడు నాలుగు శ్లోకాలు అలాప దృష్టాంతం దాష్టాంతితం ఇదంతా కలిగే ఒకటే సా తాత్పర్యం మన జాత్యాది ఆభాసలన్నీ కూడా మృషైల్వా అంటే అసత్యములు మాత్రం అసత్యాలు తప్ప వాస్తవం కాదు చేతనే ధ్యానం చేయాలి ధ్యానంలో ఇది కూడా భాగంగా ఈ ఆభాసలన్నీ ఇదంతా కూడా జగత్తు ఏదైతే అనుభవానికి వస్తుందో ఈ సంసారం ఈ సుఖాలు దుఃఖాలు నావాళ్ళు పరాయి వాళ్ళు ఇదంతా ఈ అనుభవం కదా ఇది వాస్తవమేనా అని నిరుధ్యాసనం చేయాలి ఎంక్వైరీ దట్ ఈస్ కాల్డ్ ఆత్మవిచార ఎవర్ టు డూ ఎంక్వైరీ అంతేగాని ఎవడో వాళ్ళు ఎలా అన్నారు వీళ్ళు అలా అన్నారు కాబట్టి ఇదంతా సత్యం అదిగో పులి అంటే ఇదిగో తోక అంటారు జనాలు పులి ఎక్కడి నుంచి వస్తున్నాయా అని ఎవడో అన్యాయం ఉండవు అలాగా గతానుగతికో అన్నట్టుగా ఉండకు ద్రవ్యం ద్రవ్యస్య హేతు స్యాత్ ద్రవ్యత్వమన్యోన్నోపద్యర్మాణం అంటే జీవులకు ద్రవ్యత్వం అన్యభావో వా నోపద్య ఈ జీవులకు జీవుడు అంటే ప్రాణులకు వీళ్ళు ద్రవ్యరూపులు కాదు ద్రవ్యత్వం అంటే పదార్థ రూపులు కాదు అంటే మనిషి తనను తాను ఒక పదార్థంగా స్వీకరిస్తాయి పైగా వెయిట్ కూడా చెప్తాయి నాకు డెబ్బై కేజీలు డెబ్బై కేజీలు అంటే నన్ను నేను ఒక పదార్థంగా స్వీకరిస్తున్నాను కదా తర్వాత నేను తెల్లగా ఉంటాను ఎర్రగా ఉంటాను ఎలా అంటే అది పదార్థం కూడా కాదు ఆ పదార్థానికి పైన కనపడే రంగు తెల్లవారు నల్లవారు జా హిస్టరీ అంతా తెల్లవారు నల్లవారు తెల్లవారు నల్లవారిని పాలించేటువంటి శతాబ్దాలు గడిచే ఇప్పుడు నల్లవారు తెల్లవారిని శాసించే కాలం వచ్చింది ఇలా అవుతూ హిస్టరీ ఇది లైఫ్ ఫ్యాక్ట్ సో తెల్లవారు అంటే ఏమిటి దేహాన్ని యొక్క దేహధర్మమే కదా తనని తాను ఒక పదార్థంగా స్వీకరించటం ద్రవ్యత్వం అన్య వా భాషకాలను ఎక్స్ప్లెయిన్ చేస్తారు ఇదంతా కూడా నోపద్యతే ఇది యుక్తియుక్తము కాదు అంటే తెలివైన మాట కాదు ఇప్పుడు ద్రవ్యం ద్రవ్య హేతు సార్ అన్యస్ చే వెరీ ఇంట్రెస్టింగ్ ఓకే భాష్యంతో అజమేకం ఆత్మతత్వమితి స్థితం అంటే మనం ఇంతకుముందు నిర్ధారణ చేసి పెట్టాం అదేమంటే ఆ శ్లోకం యాభై శ్లోకం అది చాలా ప్రధానమైనటువంటి శ్లోకం జాత్యాభాసం చలాభాసం ఇవన్నీ కూడా ఆభాసలే ఇవేమి ఆభాసలన్నీ లేని ఆత్మతత్వం ఏమిటి అజాచలమ వస్తుత్వం విజ్ఞానం శాంతం అద్వయం అజం అచలం విజ్ఞానం శాంతం అద్వయం అది ఆత్మ సో అది అద్వయం ఏకం అంటే అద్వయం ఏకం అంటే ఒక్కటి అంటే రెండు పళ్ళు మూడు పళ్ళు ఒక పళ్ళు రెండు పళ్ళు మూడు అలా కాదు ఆ ఒకటి కాదు ఆకాశము ఒకటి అంటే రెండు ఆకాశ రెండోది లేదనమాట ఉన్నది ఆకాశము ఒకటి రెండోది లేదు సముద్రము ఒకటి ఆ సముద్రానికి మనం వేరు వేరు పేర్లు పెట్టినాం వస్తువు వేలకి సముద్రం అంత ఒకటే ఆ సముద్రానికి పక్కన చైనా ఉందనుకోండి దాన్ని ఏమంటారు చైనా సి అంటారు అంటే సి చైనా సి ఉండదు ఇటు సి కానీ పక్కన చైనా దీన్నే ఉపాధి అంటారు పక్కన చైనా ఉండబట్టి చైనా సి పక్కన ఇండియా ఉంటే ఇండియన్ ఓషన్ ఒకన అరేబియా ఉంటే అరేబియన్ ఓషన్ అదే అలాగే అవే ఇదాల్ వన్ సి మీరు బొమ్మ చూస్తే తెలుసు ఇదాల్ వన్ సీ అలాగే రెండవది లేదు ఒక ఒక సముద్రము ఒక సముద్రము అంటే మీరు చెప్పండి నాకు ఒక ఆకాశము ఒక సముద్రము ఒక పండు అన్నీ ఒకటే కాదు ఒక ఆకాశము ఒక సముద్రము వేరు ఒక పండు లేరు ఒక పండు అంటే ఇంకో పండు ఉంటుంది మూడో పండు ఉంటుంది నాలుగో పండు ఉంటుంది పదో పండు ఉంటుంది ఈ ఒక ఆకాశం అంటే ఈ ఒక ఆకాశం ఉంది ఇంకో ఆకాశం మరో ఊళ్ళో ఇంకో ఆకాశం ఉంది స్వర్గంలో మరో ఆకాశం ఉంది అదే కొంతమంది దేశ దృష్టి మోక్షాన్ని దేశంతో ముడిపెడతారు అంటే భూలోకం మీద నిలబడితే మోక్షమా బంధమా బంధం వైకుంఠంలో వెళ్ళి నిలబడితే మోక్షమా బంధమా మోక్షం కాబట్టి చూసి మోక్షం దేశ ధర్మం అయింది కదా ఎవళ్ళెవలైతే వైకుంఠంలో నిలబడతారో వాళ్ళు మోక్షము కేవండి ఎవళ్ళెవళ్ళైతే నేల మీద నిలబడతారో వాళ్ళు బంధము కాబట్టి దేశ బుద్ధి ఏమంటే ఇంకా కాలబుద్ధి ఉంటుంది కాలబుద్ధి అంటే ఎలాగా కలికాలంలో ఉన్నాం మనందరం పాపాత్మలము త్రేతాయుగంలోనూ కొత్త యుగంలో ఉన్న వాళ్ళే పుణ్యాత్మ అని ఇది కాలబుద్ధి అలాగే ఇదంతా కల్పితము కాబట్టి ఆత్మతత్వము ఒక్కటి ఏకం ఆత్మతత్వం అజం పుట్టుక లేని కాబట్టి ఈ పుస్తకా అనేది ఆత్మస్వరూపంలో లేదు ఇది స్థితం దిస్ ఈజ్ వెల్ ఎస్టాబ్లిష్డ్ నేను దృఢంగా చూసి ఉన్నా తైరపీ కార్యకారణ భావ కల్ప్యతే అది అట్లా ఉండగా తత్ర అంటే తస్మిన్ సతి ఆత్మతత్వము అజము అద్వయము అని నిర్ధారితమై ఉండగా కొంతమంది ఏం చేస్తున్నారంటే ఏ కొంతమంది చేత కల్ప్యతే కల్పించబడుతూ ఉంటుంది ఏమిటి కార్యకారణ భావాన్ని కల్పిస్తారు కార్యకారణ భావము అంటే ఇప్పుడు ఈ ఆత్మ జీవుడు జీవాత్మ ఈ జీవాత్మ ఉన్నాడు ఈ జీవాత్మ పుట్టాడు ఎందుకు ఎవరు ఎలా పుట్టారు కర్మ వల్ల పుట్టాడు ఈ తల్లిదండ్రులకి పుట్టాడు వేళకే పుట్టాలి వీళ్ళ కర్మ వీడి కర్మ వాడి కర్మ ఈ జీవాత్మ కర్మ ఆ కర్మ ఏదో కలిసేది ఇలా వర్ణిస్తారు ఎప్పుడైనా ఈ పరమాత్మ ఒక గుడ్డులా ఉంటాడు ఇప్పుడు పరమాత్మ వన్ వన్ చాక్ ఉంటుంది ఎప్పుడైనా చూసారా ఇది పరమాత్మ జీవాత్మలు ఈ పరమాత్మ నుండి జీవాత్మలు పుట్టేది ఈ జీవాత్మలకి ఆ పరమాత్మ పరమపిత ఈజ్ ది ఫాదర్ వీళ్ళందరూ కూడా చిల్డ్రన్ ఈ చరణున్నా వచ్చిస్తారండి ఇప్పుడు ఈ ఈ పరమపిత పరమాత్మ తనలో కలిపేసుకుంటాడు ఎవరు తనలో కలిపేసి వీళ్ళందరినీ కన్నా ఆయన ఆయనే కదా మళ్ళీ మధ్యలో వెళ్ళి ఆయన్ని చరణ్ ఆయన్ని కొట్టుకుంటేనే కలుపుకుంటాడు లేకపోతే విధులు పెట్టేస్తాడు ఇవ్వాలి ఓ పెద్ద హాల్ ఒకటి తీసుకుని ఆ హాల్లో వెయ్యి మందిని పోగేసి ఇగో ఇది ప్రసాద్ పెట్టి కొంతమంది ఏం చేస్తారంటే మేము అప్పయ్య దీక్షితులు గారి వంశానికి చెందిన వాళ్ళము ఓకే అప్పయ్య దీక్షితులు గారు ఆయన ధర్మపత్ని ఒక ఆయన ఎవరో ఉండేవారు ఆయనకి ముగ్గురు కొడుకులు ఒక ఆయన పేరేమో సుబ్బయ్య సుబ్బయ్య సుబ్బన్న ఇంకొక ఆయన పేరు రామరాజు రామశాస్త్రి ఇంకొక ఆయన పేరేమో వైకుంఠ ఈ వైకుంఠ శర్మకి ఇంకో రోజు అది ఒక పెద్ద పెద్ద జాతి అల్లిం పేర్లే అల్లిం పేర్లే పేర్లు వేసి ఇదిగో ఈ చిట్ట జీవితం ముందు చూడండి సుబ్బశర్మ ఇది నేను అంటాడు ఒక పెద్ద చాట్ వేసి ఈ చార్ట్ ఈ చార్ట్ అదే పరమ సత్యం అన్నట్టు కూడా యథార్థ తత్వమే అన్నట్టుగా మేము ముందు పెడతాం అదే తత్వం ఏమిటి తత్వమయ్య పూర్తి గీతలు అక్షరాలు పేర్లు తప్ప తత్వం ఏమి ఉంది అక్కడ దానికి ఒక సాఫ్ట్వేర్ ఒకటండి అమెరికాలో ఈ పిచ్చి అంటే ఆ ఎల్లీస్ ఐలెండ్ అనే ఒకటి ఉంది ఈ యూరప్ నుంచి మైగ్రేట్ అయిన వాళ్ళందరూ ఉద్దే ఆ ఎల్లీస్ ఐలెండ్లో దిగుతా లే చూస్తొచ్చారు అక్కడ ఇది వరకు ఓపిక ఉన్నప్పుడు ఏవో తిరిగి వాడు ఇప్పుడు ఇంకా ఓపికలు తగ్గాయి అలా విమానాశ్రయంలో దిగడం కారులో కూర్చొని అక్కడికి ఆశ్రమానికి వెళ్ళిపోవడం ఎవరికైనా పాఠం చెప్పాలంటే చెప్పడానికి అయితే కాఫీ తాగేసిన అడుగుతుందని కూర్చోవడం ఇది ఈ మధ్య కొత్తగా చేస్తున్న పని ఇది ఒకప్పుడే ఓపిక కొన్ని తిరిగారు సో ఈ ఎల్లి సైలెంట్లో ఈ యూరప్ నుంచి వచ్చిన వాళ్ళ రికార్డులన్నీ ఉంటాయి అవన్నీ ఇప్పుడు గూగుల్ వాళ్ళు ఎవరో పూనుకుని అవన్నీ కూడా డిజిటలైజ్ చేశారు దానికి ఒక సెర్చ్ ఇంజిన్ ఒకటి పెట్టి ఓ వెబ్సైట్ ఒకటి పెడితే మీరు దాన్ని వెతుక్కుంటూ ఉండొచ్చు అలా వెతుక్కుంటూ చేయచ్చు అలా మిషల్ ఒబామా గారు ఉన్నారు ప్రెసిడెంట్ గారు భార్య ఆయన యొక్క తల్లిదండ్రులు తెలుసు కదా పేర్లు ఏ అది వాళ్ళు తెలుసు వాళ్ళ తల్లిదండ్రులు వాళ్ళ తల్లిదండ్రులు వాళ్ళ తల్లిదండ్రులు వాళ్ళ తల్లిదండ్రులు అలాగేదో లిస్టిస్తాడు పేర్లు అన్ని నేమ్సే ఇప్పుడు ఆయన గారి పేరు ఫలోనా శాస్త్రి గారు వారి పేరు ఫలోనా దీక్షితులు గారు అంతవరకు నేను ఫిజికల్గా చూశా ఆ పై పేరు ఓ పేరు ఒకటి విన్నా కొండయ్య గారు ఓ పేరు విన్నా ఓహో కొండయ్య గారిని ఒక ఆయన ఇవ్వరు ఆ కొండయ్య గారి తండ్రి ఎవరో పేరు తెలియదు ఎవడో అంటాడనే కొండయ్య గారి తండ్రి పేరు తెలుసుకున్నాను రా నేను అంటే ఏమి తెలుసుకున్నాను నాకు ఆశ్చర్యం ఏంటంటే ఉపనిషత్తుల్లో మరి ఇలాగే ఉంటుంది చాంద్రోద్యంలో సప్తమాధ్యాయంలో నారద సమత్కుమారు సంవాదం తీసు నారదుడికి వెళ్తాడు సమత్ కుమార్తె నాకు మీరు ఆత్మతత్వాన్ని బోధించండి అంట నీకు ఆత్మతత్వాన్ని నేను బోధిస్తాను నువ్వు అసలు ఏం చదువుకున్నావో చెప్పు అని అనుకుంటా అంటే నారదుడు అంతవరకు వినయంగా నేను చెప్పండి అనవాడు నువ్వేం చదువుకున్నావో చెప్పు అనేప్పటికీ పేర్ధరిస్ట్ చెప్తాడు యజుర్వేద సామవేద కర్మణ వేద శిక్షా కల్పం జాగరణ చందా గు భూత విద్య నక్షత్ర విద్య గ్రహ విద్య అబ్బా ఎంత లిస్ట్ చెప్తారు అయిపోయిందా బయడేటా నారదుడి బయడేటా అయిపోయిందా అడుగుతా అయిపోయింది ఇంకేమీ లేదు అన్నీ చెప్పేశారు నామై వైక నువ్వు చెప్పిన లిస్ట్ అంతా కూడా నామ మాత్రమే నామ మాత్రము అంటే ఈ నామాలు కాదు నామా మాత్రం అంటే నేమ్ సేక్ నేమ్ సేక్ దాంట్లో ఏమీ సాధన ఇప్పుడు నేను చెప్తున్నా మా నాయన గారి పేరు శాస్త్రి గారు వారి పేరు దీక్షలు గారు వారి పేరు కొండ వారి కొండయ్య గారు కొండయ్య గారు తండ్రి పేరు సుబ్బయ్య గారు సుబ్బయ్య గారి తండ్రి పేరు పుల్లయ్య గారు ఏమిటి అర్థమైంది మీకు వాడ్ యుడ్ యూ గెట్ దిస్ ఆల్ నామార్ కాబట్టి ఈ స్థితి అర్థం చేసుకోకుండా ఈ జీవుడికి వాడు ఆ జీవుడి నుంచి జీవుడు వచ్చాడు కర్మ ఫలం ఇలాగా ముళ్ళు పెట్టుకుంటూ కార్యకారణ భావాన్ని చేసుకుంటూ కాలక్షేపం చేస్తాడు లోకంలో ఇదే పని ఒక ఒక ఆయన ఉన్నాడు నువ్వు నా దగ్గరికి నీ నక్షత్రము ఇవి పట్టుకొస్తే నువ్వు పూర్వజన్మలో ఏదో చెప్తాను అంటే మీరు పట్టుకు నువ్వు పూర్వజన్మలో గుర్రంగా ఉండి వాడవు ఆ గుర్రంగా ఉన్నప్పుడు నీ మాస్టర్ నీకు చక్కగా ఆహారం పెట్టినా ఆ మాస్టర్ని సరిగ్గా మోయకుండగా ఓసారి కింద పారేశావు ఆ పాపానికి ఇప్పుడు నీకేమో ఈ కష్టం వచ్చింది ఏం చెప్తాను ఇప్పుడు నాడీ నాడీ శాస్త్రానికి ఈ నాడీ దాంట్లో నాకు అర్థం కాని విషయం ఏమిటంటే మనకి మన ప్యాస్ట్ కొంతవరకైనా కరెక్ట్గా చెప్పేస్తారు వాళ్ళు అని అంటారు ఏమో తెలియ నేను ఒకసారి ట్రై చేశాను ట్రై చేసి అది ఫెయిల్ అయిపోయింది నేను ఇంకా మళ్ళీ దాని దోరికి వెళ్ళలేదు ఎందుకంటే మళ్ళీ ఇలాంటి విమర్శ అనకు అనవసరం ఈ మేమాంసం ఎక్కడ పెట్టుకుంటాం ఈ రీసెర్చ్ ఒక ఆయన మనిషి ముఖం చూడగానే డేట్ ఆఫ్ బర్త్ చెప్పేస్తాడు ముఖాన్ని బట్టి డేట్ బర్త్ అని అన్నారు అంటే పోనీ కావచ్చు ఇట్ డజంట్ మ్యాటర్ డేట్ ఆఫ్ బర్త్ అనేది అసలు యాక్సెప్ట్ చేయకపోతే ఆయన డేట్ ఆఫ్ బర్త్ చెప్పేయడని అదో గొప్ప అవుతుంది అసలు బర్త్డే యాక్సెప్ట్ చేయనప్పుడు నేను వెళ్ళలేదు మొత్తం ఆశ్రమంలో అందరూ వెళ్ళొచ్చేశారు నేను ఒక్కడనే వెళ్ళలేదు ఆయన నా క్లాసుకు వచ్చారు క్లాసుకు వచ్చి విని ఎవరితో నేను ఆయన వచ్చాను నేను అడగను ఎందుకంటే నేను ఆయన చూడలేదు ముఖం గుర్తుపట్టలేదు క్లాసులో వంద మంది ఉంటారు ఎవరో చెప్పారు ఆయన పెద్ద నాకంటే పెద్దవాడు ఆయన మిమ్మల్ని ఒకసారి చూడాలనుకుంటున్నారు ఆయన వద్దామనుకుంటున్నారు అంటే నేను నా పెద్దవారు కన్న పట్టుకుని ఇస్తారు అయ్యో పాపం పెద్దవారు వారు రావడం నేనే వెళ్తాను అని ఆ నెంబర్ తెలుసుకుని నేను వెళ్ళాను వెళ్ళగానే నేను ఇలా స్వామి స్వామి తప్పని విధానంలో ఉండి మిమ్మల్ని దర్శిద్దామని వచ్చాను ఆ వెంటనే నా డేట్ ఆఫ్ బర్త్ చెప్పారు నేనే అడిగేలా పెట్టాను ఆయన చెప్పారు విన్నాను వినే అంతా బాగానే ఉంది వచ్చేసాం ఆరోగ్యం బాగానే ఉంది అంతా కులొస్తాను ఆయన ఏదో ఒకటువంటి సలహాలు ఏవో చెప్తారు నేను విన్నాను ఈశ్వరుని ఆరాధించు అనేది కూడా ఆ సలహాల్లో ఒక సలహా మంచిది కదా కాకపోతే ఈశ్వరుని ఆరాధించడానికి పేరు ఏదైనా మంచిదే కదా వచ్చేసాను అందుకే ఆయన చెప్పింది సరికాదు కాబట్టి ఒకవేళ సరి అనుకోండి ఏదో కొంత ఆశ్చర్యపడాల్సి ఉంటుంది కానీ తత్వంలో మార్పు ఉండదు ఆ మిథని కరెక్ట్గా చెప్పేయడానికి సంతోషపడాలి ఇప్పుడు సినిమాలో విలన్ నేను నిన్న మీకు దృష్టాంతం చెప్పాడు ఆ గుమ్మడి విలన్ వాడే విలన్ ఆ సినిమా పేరు గుర్తు రావట్లేదు నాకు అది లక్షాధికారి కరెక్ట్ అండి లక్షాధికారి సినిమా ఆ లక్షాధికారి సినిమాలో ఎవడో ఉంటాడు విలన్ ఎవరో తెలియదు అర్ధరాత్రి కుక్క మురుగుతూ ఉంటుంది శ్మశానం నుంచి గడియార స్తంభం కనపడుతుంది రోడ్డు ఖాళీగా ఉంటుంది ఎంవళ్ళు కనపడరు ఈ లోపల ఒకవైపు నుంచి అంబేస్గర్ కారు వెళ్తూ ఉంటుంది దాంట్లో ఎవడో ఉంటాడు వాడి చేతిలో ధన్ ఉంటుంది వాడు ఎవడు వాడు వెళ్ళడావడో తెలియదు వీడయి ఉంటాడు నాగభూషణ ఉన్నాడు ఆ సినిమాలో వీడయి ఉంటాడు కాదు ఈ గుడ్ గాయ్ తర్వాత ఇంకొకడు రాజనాలు ఉన్నాడు వీడ కాదు ఈ ప్రూస్ టువే గుడ్ గాయ్ ఏ సకంస్టాన్షియల్గా శోభన్ బాబున్నారు ఉన్న పెట్టాడు ఆ వీడియో అయ్యింటాడు కాదు ఆఖరికి బొమ్మడి వేల మా గొప్ప సత్యాన్ని ఆవిష్కరించు ఎంత సత్యాన్ని తెలిసేసుకున్నారు ఏమిటి సత్యం సత్యం అది కాబట్టి ఈ విధంగా ఈ కార్యకారణ భావాన్ని కల్పించుకుంటున్నారే వాళ్ళు వాళ్ళు మాకు సమాధానం చెప్పాలి తేషాం మేము వాళ్ళని కొన్ని ప్రశ్నలు అడుగుతున్నాం ఏమిటంటే ఒకటి కారణము ఇంకొకటి కార్యం అంటున్నావు కదా ద్రవ్యం ద్రవ్యస్య హేతు స్యాత్ అన్యదన్యస్య చేయవీ అంటే కారణ కార్యభావం మాకు ఈ విధంగా అర్థమైంది ఒక ద్రవ్యము అంటే ఒక ఉన్న వస్తువు మరి ఉన్న వస్తువుకి కారణమవుతుంది అంటే ఒక ఉన్న వస్తువు నుంచి మరొక ఉన్న వస్తువు కార్యంగా ఉద్భవిస్తుంది అది అలా ఒప్పుకుంటారా మీరు కారణం కాదండి భావం ఎస్ ఒప్పుకుంటారు ద్రవ్యము ద్రవ్యమునకు కారణము నెంబర్ వన్ రెండు అన్యదన్యస్య చే ఒకటి మరొకదానికి కారణమవుతుంది ఒప్పుకో ఇప్పుడు మట్టికి మట్టే కారణము అనకూడదు కదా దానికి అదే కారణము దానికి అదే కారణమేమిటండి సో నీ తండ్రి మీ తండ్రి ఎవరంటే నాకు నేనే తండ్రిని అది ఎలా కుదురుతుంది కాబట్టి అన్యము అన్యములకు కారణము ఇంతవరకు మీరు ఒప్పుకోవాలి ఏమండి వెరే ఈ ధర్మములు ఉన్నాయే అంటే జీవుడు ఉన్నాడే జీవాత్మ ఆత్మ ఉన్నదే దీని ఎందు ద్రవ్యత్వము లేదు అన్యభావము లేదు ఎక్కడికి పట్టుకొస్తావు కారణకార్యభావాన్ని ఎలా నిర్వహిస్తామో ఆ కారణకార్యభావాన్ని అని ప్రశ్నిస్తున్నారు భాష్యం ద్రవ్యం ద్రవ్య అన్యస్యాన్యత్ కారణకార్య భావంలో మన అందరం కూడా సమానంగా అంగీకరించాల్సిన సూత్రాలు రెండు ద్రవ్యము ద్రవ్యమునకు కారణమగును అన్యము అన్యమునకు కారణమగును అన్యము అన్యమునకు సంస్కృత భాషలో ఒక ప్రయోగశైలి కానీ తెలుగులో మార్చాలి అంటే దుమువులు పెట్టేలా ఉంటుంది ఒకటి మరి ఒకదానికి కారణము అని చెప్పాలి ఇది అందరూ అంగీకరించే విషయం అలా చెప్పాలి అంతేకాని అదే దానికి కారణము అనకూడదు నటు తస్యైవ తత్ తైవ తత్ అంటే తత్ తస్యవ కారణం నభవతి దానికి అదే కారణము అనకూడదు సో జగత్తునకు కారణమేమి జగత్తునకు జగత్త కారణము అని అలా అనకూడదు దానికి అదే కారణము అని అనకూడదు కారణకార్య భావం అనేది సిద్ధించదు కాబట్టి ఇప్పుడు వస్త్రమునకు కారణమేమి అంటే వస్త్రమునకు కారణము పత్తి అని చెప్పాలి తప్ప వస్త్రమునకు వస్త్రము కారణము అలా చెప్పకూడదు ఇది కారణకార్య భావం అంటే దీన్ని బట్టి ఏం తెలిసింది నాపి అద్రవ్యం కస్చిత్ కారణం స్వతంత్రం దృష్టంలోకే మీరు లోకంలో ఎక్కడైనా చూసుకోండి అది ద్రవ్యం కాదు ద్రవ్యము కానిది తనంత తానుగా మరి దానికి కారణమవుట ఉన్నదా అలాగేము ఉండదు అద్రవ్యం ద్రవ్యము కానిది కారణము దేనికి కాదు అంటే అవయవ ద్రవ్యం అవయవి ద్రవ్యస్య ఉపాదానం అది ఓకే నశైవం ఆత్మనో ద్రవ్యత్వం నేను సమవాయి అంటే వీళ్ళు కార్కికులు ఏమని చెప్తారంటే ఘటమునకు కారణమేది కార్కికుల ప్రక్రియ వాళ్ళ ప్రక్రియ ఘటమునకు కారణమేది అంటే కపాలము ఘటమునకు కారణము అని చెప్తారు కపాలము అంటే ఆ ఘటాన్ని మీరు రెండు ముక్కల కింద ఊహించుకోండి ఇది తార్కికులు వీళ్ళు వీళ్ళు కొమ్మరి వీళ్ళు చెప్పారు కదా వీళ్ళు కొబ్బరి సో కొమ్మరి వాడు చేస్తాడో తెలియదు కానీ ఈ తార్కికులు ఘటన చేస్తారంటే వాళ్ళు ఊహలో ఎలా చేస్తారంటే ఒక సగం ఘటాన్ని ఇంకో సగంఘటాన్ని తీసుకొచ్చి కలిపి ముద్ద వాటిని అతికేస్తారు అతికేస్తే ఘటం అవుతుంది ఈ సగంఘటానికి కపాలము అని పేరు కాబట్టి రెండు కపాలములను దగ్గరికి చేరిస్తే ఘటం వస్తుంది కపాలము ద్రవ్యము ఘటము ద్రవ్యము ద్రవ్యము ద్రవ్యమునకు కారణము ఏమంటే ఇంక దాన్ని ఇంకొంచెం చెప్పచ్చు అవయవ ద్రవ్యము అవయవి ద్రవ్యమునకు కారణము అవయవముల రూపంగా ఉండే ద్రవ్యము అవయవీ అయిన ద్రవ్యానికి కారణము ఇప్పుడు మీరు సగ్గుజావ కాచారనుకోండి సగ్గుజావ జావ అంటే జావ ఓ ముద్ద కింద ఉంటుంది కాబట్టి అది కాదీయము కారణం ఏమిటి సగ్గుబియ్యం కారణం సగ్గుబియ్యము అంటే గింజలు వేరువేరు గింజలన్నీ కలిసి జావ తయారు జావ ఒకటి జావ లెక్క పెడితే ఎన్ని ఎన్ని జావలు ఉంటాయి ఒకడు గింజలు లెక్క పెడితే ఎన్ని గింజలు ఉంటాయి చాలా గింజలు ఉంటాయి ఈ గింజలన్నీ అవయవాలు జావ అవయ కాబట్టి అవయవ ద్రవ్యమైన గింజలు అవయవి ద్రవ్యానికి కారణము కారణకార్యభావం ఏమంటే ఆత్మ ఇలాంటివి ఇప్పుడు నీవు ఆత్మస్వరూపుడు విజ్ఞాన స్వరూపుడు కదా నేను పుట్టాను నేను ఫలాలు అప్పుడు ఏవో మాట్లాడతాము హిందూ ద్రవ్యం కాదు కదా విజ్ఞానానికి అవయవాలు లేవు అవయవాలు లేని విజ్ఞానము ఏ ఎలా పుట్టింది ఎక్కడి నుంచి పుట్టింది పుట్టడమే లేకపోతే ఎక్కడి నుంచి వస్తుంది ఈ శ్లోకాన్ని రేపు శక్తి చేస్తాం ఓం పూర్ణముల పూర్ణముదం పూర్ణ పూర్ణముదశ పూర్ణశ్య